జాయిన్ అయిన మీ అందరికి పోబోయిన ఈ క్రిస్సు నామంలో అందరికీ శుభాభివందనలు అలాగే మొట్టమొదట దేవుని కి కూడా కృతజ్ఞతలు అందరికి ప్రైజ్లాడ్ మన మధ్యలో జాన్ బ్రదర్ ప్రేయర్ చేస్తాడు శాంతమ్మ సిస్టర్ కాటపాడుతుంది అందరికి ఫైజ్ లాడ్ వారంగా తీసుకుని మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం సోదరువా గొప్ప దైవాన్ని కొందనాలు చేసిన దాన్ని నేను కూడుకున్నాను ఇస్వబాబా మాకు మీద ఇచ్చేయండి కాసు ముఖ్యంగా ఈరోబాబా ఈ ధన్యత ఇచ్చినానికి మాకు ఉందన ఇవ్వబాబా ఈ దన్యత మరింత పొందుకోలేకపోతున్నారు ఇస్వభాబా నిశించాలని గనపరచాలా గొప్ప దైవానికి కొందనాలు చేసినాం రోజంతా ఎటువంటి తిరిగి వస్తాయి శ్రోభా ఒక గంట కేటాయిస్తే మహా గొప్ప విశ్వ గొప్పది కొందనాలు చేసినా రోజు ఇరవై గంటల టైంలో ఒక గంట కూడా కేటాయించలేకపోతున్నాం ప్రత్యేకంగా టైం కేటాయించాలా మీరు మాకు సాయం చేస్తే విడుదల బుద్ధి జ్ఞానం మీరు మాకు దయచేయండి శోభ గొప్పది అనుకుందనాలు చేసినాం ముఖ్యంగా కావచ్చు ప్రతి అవసరాలు తీర్చండి ఎవరు ఎవరిక్కడ సేవకి వెళ్ళిరో ఎక్కడెక్కడ జాబ్ లోకి వెళ్ళి వాళ్ళకి తోడుగా ఉండి విడుదల సేవ పాలించాలా అభివృద్ధి పొందాలా మీరే సాయం చేయండి చెప్పప్ప డబ్బాకి వెళ్ళేసిపోవా మేము పాటించాలా దాన్ని పట్టుకొని నడవలసిపోవా మీరే మాకు సాయం ఇచ్చండి దేవా ఎంతమంది నష్టంచిపోతుందో వాళ్ళకి మేము విడుదల చేయాలా దేవా మరి వాకిం పాటిస్తారా పాటిస్తారు లేదా అది మీకు తెలిసిపోవా గొప్పది అనుకుందా అందరు పాటించలాగునా వాళ్ళ వృద్ధి రేత మీరు తెరవండి వారి గురుదయం మీరు తెరవండిసిపోవా గొప్పదను పొందాలని చేసినాం పదవర్షాలు తీర్చండి నిన్ను పొలి నడుచుకోవాలే పోవా మీరు మాకు సాయం ఇచ్చండి గొప్పది అనుకుందాం చేసినాం దాన్ని ఇక్కడ నుంచి వచ్చిన పదీని శాసించి సిద్ధపరుచుకోమని విడుదల దాన్ని శాంతం సిస్టర్ మీరు పాటండి ప్రైజ్లాస్టర్ అందరికి ప్రైజ్లా నీలా క్షమించేదెవరు ఏసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమ ఎవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీలా పాపికై ప్రాణం భటిన వారెవరు నీలా పాపి కై ప్రాణం భటిన వారే వరు లోక బంగారము ధన ధాన్యతలు ఒక చోటునా నీతో సరితూ ఉన్నా లోక బంగారము ధన ధాన్యతలు ఒక చోటునాతో సరితూగునా జీవనదులన్నయు సర్వ సాములు ఒకటేనా నిన్ను తాక గలవా జీవనదులన్నయు సర్వ సాంద్రాములు ఒకట నిన్ను తాక గలవా నీలా జాలిగల గల ప్రేమ గల దేవుడేడీ నీవేగ మనిషి దేవుడవు నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడీ దేవుడవు నీతో సమ నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు సయ్యా నీలా పాణం పెట్టిన వారెవరు నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారెవరు మత గ్రంథాలలో పాప మే సో కని పరిశుద్ధుడేడి పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సో కని పరిశుద్ధుడేడి పాప పరిగాదరణ ముందీ తిరిగి లేచినటి దైవ నరుడెవరు పాప పరిహార్థమ శిల్వ మరణముంది తిరిగి లేచి నటి దైవ నరుడెవరు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా విమోచకూడవు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా విమోచకూడవు నీతో సమం ఎవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎస్ అయ్యా నీలా పాయి ప్రాణం పెట్టిన నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారెవరు నేను వెతకాకున్నా నాకు దొరికి తివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితి నేను వెతకాకున్నా నాకు దొరికి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితి లోక సౌఖ్యాలన్నీ ఒకచోట పోగేసిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎస్ అయ్యా నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపి కై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమ ఎవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఎస్ అయ్యా నీలా పాణం పెట్టిన వారెవరు నీలా పాణం పెట్టిన వారెవరు హలో థ్యాంక్ యూ సిస్టర్ ప్రైసలాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైసరాడ్ మన వద్దలో దిలీప్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తాడు ప్రైసరాడ్ బ్రదర్ మీరు వాక్యం ప్రైజ్లాడ్ సిస్టర్ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తున్నామం పేరిట ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన జాన్ దగ్గర వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు దేవుని నామానికే మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమగలిగిన దేవ కృపా కనికరము గల తండ్రి నీకు వందనాలు సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా సర్వాధికారి అయిన మా దేవా మా ప్రభువా ఆయన మా రక్షక నీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి తండ్రి గడిచిన కాలం అంతా ఈ దినం వరకు ప్రభువ నీ కృపలోనైనా మమ్మల్ని కాచి కాపాడినైనా తండ్రి ఈ దినం నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువ ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభువ నాయన నీ సన్నిధిలో మమ్మల్ని అందర్ని చేర్చిన విధానాన్ని బట్టి నాయన ప్రభువా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇదిగో నా తండ్రి ఇంతవరకు నాయన ఈ యొక్క మీటింగ్ లో నాయన ప్రభువ తండ్రి పాటల ద్వారా నాయన మీరు మహిమ పొందిన తండ్రి ఇప్పుడు నాయన తండ్రి నీ వాక్యాన్ని నాయన మేము ధ్యానించబోతుండగా దేవా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి నీ ఆత్మతో నన్ను నింపి అభిషేకించి ప్రభువా నా నోటికి నువ్వు తోడుగా ఉండి ఇక్కడ వాక్యాన్ని ఉపదేశించలాగునా బోధించలాగునా ప్రభువా నీ ఆత్మ నడిపింపు ఆత్మ ఆత్మ సహాయం నాయన ప్రభువ నాకు దయచేయమని ప్రభువ నీ సన్నిధిలో ఉండి ప్రభువా నేను నీకు మనవి చేసుకుంటున్నాను దేవ తండ్రి నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువ ఎక్కడ కూడా నాయనా తండ్రి నా స్వనీతిని స్థాపించుకోకుండా నా స్వబుద్దిని నేను ఆధారం చేసుకునకుండా తండ్రి నా ప్రవర్తన అంతటి ఎందునాయన పరిశుద్ధాత్మ దేవా తండ్రి ఏసుక్రీస్తు ప్రభువా నీ అధిక నీ యొక్క అధికారానికి ప్రభువా నన్ను నేను అప్పగించుకుంటున్నాను లోబరుచుకుంటున్నాను ప్రభువా తండ్రి అయ్యా నీ వాక్యం ఇక్కడ ప్రకటించబడుచుండగా ప్రభువా నాయన తండ్రి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు అయ్యా వాక్యంలో ఉన్న సత్యాన్ని ఆ యొక్క అర్థాన్ని ఆ యొక్క సంగతిని గ్రహించులాగునా అయ్యా తండ్రి మా మనోనేత్రములు విప్పండి ప్రభువా మా హృదయాలు తెరవండి ప్రభువా దేవా తండ్రి మాలో ఎలాంటి కఠినతనము లేకుండా అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని సాత్వికముతో ప్రభువ నీ యొక్క వాక్యాన్ని అంగీకరించుటకు నాయన ప్రతి ఒక్కరికి మీరు సహాయము దయచేయమని నాకు దయచేయమని ప్రభువా నీ సన్నిధిలో ఉండి ప్రభువా నేను నీకు మొరుపెడుతున్నాను దేవా తండ్రి ఇదిగో నా తండ్రి నా ప్రభువ మీరే నాయన ఆ రీతిగా నాయన ప్రభువ ఈ రాత్రికాల సమయంలో దేవా నువ్వు పని ప్రభువ సంపూర్ణంగా నేను నెరవేర్చిన ఆయన ప్రభువా ప్రభువ మహిమ మహిమపరచుటకు ప్రభువా నా తండ్రి మృదయాలు నీ తట్టు తిరుగులాగున చేయుటకు మీరే నా తండ్రి నన్ను నడిపించి నీ నామానికి మహిమార్థంగా నన్ను నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో నీకు ప్రార్థించి ప్రభువ నేను నీకు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు ధ్యానించబోతున్న అంశము ఏవేలు గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనము సిస్టర్ నా వాయిస్ వినిపిస్తుందా సిస్టర్ నా వాయిస్ వినిపిస్తుందా హలో హలో అన్నా నా వాయిస్ వినిపియట్లేదా మీకు బృదర్ వినిపిస్తుంది అదే మీరు సైలెంట్ గా చాలా క్లారిటీ సరే సరే అన్న ఈరోజు ధ్యానించబడుతున్న అంశము ఏ వేలు గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనము పదమూడ వచనము పద్నాలుగో వచనము ఈ మూడు వచనాలే ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ఈ మూడు దేవుని యొక్క ప్రవచనాలను ఆదారం చేసుకుని దేవుడు ఈ రాత్రికాల సమయంలో నాతో ఈ వాక్యం వింటున్న మీతో ఎవరైతే ఈ వాక్యాన్ని యూట్యూబ్ లో వింటునారో వారితో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఏ గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనము ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొక్కకు రండి ఇదే యహోవ వాక్కు మీ దేవుడైన యుహోవా కరుణ వాత్సల్యములుగల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యుహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించను అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు కాబట్టి ఈ యొక్క ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధికి దేవుని యొద్దకు మనము ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొక్కకు రండి అంటున్నాడు దేవుడు ఎప్పుడైతే మనము మనం చేసిన అతిక్రమములను బట్టి గాని మనం చేసిన పాపములను బట్టి గాని దేవునికి వ్యతిరేకముగా దేవునికి విరోధంగా మనము జీవించకుండా మనం పాపం చేసినప్పుడు దేవుడేమంటున్నాడు మీరు చేసిన పాపాన్ని బట్టి అతిక్రమములను బట్టి దోషములను బట్టి మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు కన్నీరు విడిచుచు నా యొద్దకు రమ్మని దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైతే మనము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనము దుఃఖించుచు కన్నీరు విడిచుచు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దేవుడు మన ఎడల ఆయన ఎందు నమ్మిన వారి ఎడల ఈ లోకం మెడలో ఉన్నాడు కరుణ వాత్సల్యము గలవాడుగా ఉన్నాడు కాబట్టి మన దేవుడైన యహోవా ఆయన ఎంతో జాలి దయా కనికరము గల దేవుడు ఆయన దయా దాక్షిణ్యుడు ఆయన కనికరాన్ని కోరుకునేవాడు కనికరాన్ని ప్రేమించేవాడు కనికరమును ఇష్టపడే దేవుడు కాబట్టి ఆ దేవుడు మనల్ని లు కోరడం లేదు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఎదుట చేసిన మన పాపములను బట్టి మన అతిక్రమములను బట్టి దేవుని పట్ల మనం కలిగిన రక్షణ విషయంలో నిర్లక్ష్యమే గాని మన పిలుపు విషయంలో నిర్లక్ష్యమే గాని ఆయన మన పట్ల కలిగిన చిత్తము నెరవేర్చే విషయంలో నిర్లక్ష్యమే గాని ఏ విషయంలోనైనా ఈరోజు దేవుని ఎదుట నువ్వు దోషిగా ఉంటే దేవుని ఎదుట నువ్వు పాపములో జీవించే వ్యక్తివైతే దేవుడు తన ఎద్దకు నిన్ను ఎలా రమ్మంటున్నాడు నీ పాపములను బట్టి ఉపవాసం ఉండి నువ్వు చేసిన పాపములను బట్టి నీ హృదయం ఎలా ఉండాలంటా విరిగి నలిగిన హృదయముగా విరిగి నలిగిన మనసుగా ఉండాలి ఎప్పుడైతే మనము అలా దేవుని ఎదుటకు వచ్చినప్పుడు ఆయన ఎంతో కరుణ వాత్సల్యము శాంతి మూర్తిగా ఉన్నాడు అలాగే దేవుడు ఎలా ఉన్నాడు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును కాబట్టి ఆయన కీడు చేయాలి దేవుడు ఈ లోకమును చూడండి ఇక్కడ ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలంటే మనము చూడండి పాత నిబంధనలోకి వెళ్తే ఈ వాక్యము మనము ధ్యానించినప్పుడు ఇది ఇంకా మనకు బాగా అర్థమవుతాది చూడండి యోనా గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనము యహోవ వాక్కు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నినేవా పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినేవా మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు అంటున్నాడు దేవుడు ఇప్పుడు దేవుడు నినేవా పట్టణస్థుల మీద ఆయన ఉద్దేశించింది ఏందంటే హీడు దానికి దుర్గతి కలగాలి అని దేవుడు యోనాతో ప్రత్యక్షమై తన వాక్కును యోనాకు తెలియజేశాడు నీవు వెళ్లి నినేవ పట్టణస్థుల దగ్గరికి వెళ్లి నువ్వు వారికి ప్రకటించు ఈ నినేవ మహాపట్టణం మీదకి మహా దుర్గతి రాబోతుంది ఈ యొక్క నినేవ పట్టణం మీదకి నాశనము రాబోతుంది అని యోనాని దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడున్న ప్రజల యొక్కకు వెళ్లి ప్రకటించు అని చెప్పినప్పుడు చూడండి యోనా ఏం చేశాడు మూడో అధ్యాయము నాలుగో వచనము యోనా గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనము యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలభది దినములకు నినేవా పట్టణము నాశన ప్రకటన చేయగా ఎప్పుడైతే దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై నీవు నినేవ పట్టణస్థులకెళ్లి దానికి దుర్గతి కలుగును దానికి నాశనము సంభవించబోతుంది అని తన యొక్క ఉద్దేశాన్ని నినేవ పట్టణస్థుల పట్ల దేవుడి చేయగలిగిన ఉద్దేశాన్ని ఎప్పుడైతే దేవుడు యోనాకు తెలియజేశాడో యోనా ఏం చేశాడు ఒక దినమంతా ప్రయాణమై చూడండి నినేవ పట్టణస్తులందరికీ ఆయన ప్రకటన చేశాడు ఎప్పుడైతే ఆ నినేవ పట్టణమునకు నాశనము కలుగుతుందని యోనా ప్రకటించిన వెంటనే చూడండి నినేవ పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించారు ఎందుకు నీ దేవుడైన యహోవా ఆయన ఎలాంటి వాడు అత్యంత కృపగలవాడు శాంతమూర్తియు ఆయన కరుణ వాత్సల్యము దేవుడు ఎప్పుడైతే మీ వస్త్రములు కాక మీ హృదయములను దేవుని తట్టు చింపుకుంటారు ఆయన మీ ఎడలా ఉద్దేశించిన కీడు చేయకుండా మాని మీకు దీవెన అనుగ్రహిస్తాడు అనుగ్రహించగలడు అని ఎవడు చెప్పగలడు అన్నాడు ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు ఎప్పుడైతే యోనా వెళ్లి నినేవ పట్టణస్థులకి వెళ్లి మీకు నాశనము కలగబోతుంది మీకు నాశనము సంభవించబోతుంది అని చెప్పినప్పుడు నినేవ పట్టణస్తులు వారు చేసింది మొదట ఉపవాస దినమును చాటించక మునుపు దేవుని అందు విశ్వాసముచ్చారు చూడండి యోనా యొక్క మాటను యోనా అక్కడ తెలియజేసిన సమాచారాన్ని ప్రకటనను సుకోలేదు ఈరోజు దౌర్భాగ్యం ఏందంటే క్రైస్తవులు వినుటమట్టుకు వినే వాళ్లే ఎంత మాత్రము దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు దేవుని వాక్యము దేవుని యొక్క ఉద్దేశము ఆయన ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఎలా మన మధ్యలో నివసించిండో ఆ వాక్యము ఈరోజు మన యొక్కకు ఈ రోజు ఈ చెవులతో విని ఆ చెవులతో మరిచిపోయేవారిగా ఉన్నారు అందుకు మనిషుల్లో మార్పు లేదు నేనేవో పతనస్తులు లేరు దేవుని దృష్టికి బహుద్రోహులుగా ఉన్నా బహు భయంకరమైన పాపములో ఉన్నా బహుభయంకరంగా పాపములో జీవించినప్పటికీ ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశము తెలియజేయబడిన వెంటనే వాళ్ళు దేవుని ఎందుకు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె కట్టుకొనిరి కట్టుకుని ఎందుకు ఆ నాశనము మాకు సంభవించకూడదు అని వాళ్ళ అతిక్రమములను బట్టి వారు చేసిన పాపములను బట్టి వారు దేవుని ఎదుట కనపరిచిన హేయ కృత్యములన్నిటిని హేయమైన వాటి బట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడమే కాకుండా ఉపవాస దినమును చాటించడమే కాకుండా గొప్పవాడేంది లేనివాడేంది అందరూ కూడా ఎలా ఉన్నారంట చూడండి గోనె పట్టగట్టుకున్నారు చూడండి ఆరో వచనము ఆ సంగతి నినేవ రాజునకు వినబడినప్పుడు అతడు సింహాసనము మీద నుండి దిగి రాజు కూడా ఆఖరికి దేవుని ఎదుట తనను తాను తగ్గించుకోగలుగుతున్నాడు ఈ రోజు నీ జీవితంలో తగ్గింపుందా తగ్గించుకోవడం అంటే ఏంది మొదట దేవుని వాక్యము నీ యొద్దకొస్తే ఆ వాక్యానికి లోబడితేనే నువ్వు తగ్గించుకున్నట్టు ఈరోజు ఉన్నారా అలాంటి సాత్వికులు అంత సాత్వికముతో దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు ఇది దేవుని యొక్క ఉద్దేశము దేవుడు అనాడు తన ఉద్దేశాన్ని ఒక మధ్యవర్తిగా యోనాన్ని నిలబెట్టుకొని తన ద్వారా తన ఉద్దేశాన్ని ప్రకటన చేసి ఇచ్చాడు ఈరోజు దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు మనుషులు లక్ష పెడుతున్నారా ఈరోజు మనుషులు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలిగే వారిగా ఉన్నారా మనుషుల్లో పశ్చాత్తాపం వస్తుందా మనుషులు వాళ్ళు చేసే పాపాన్ని బట్టి దేవుని ఎదుట వేడుకునేవారిగా ఉన్నారా ఎందుకంటే అందరూ వారిని వారు హెచ్చించుకునే వారే తప్ప మేం పాపములో ఉన్నాము పాపం చేస్తున్నాము మా దేవునికి మేము వ్యతిరేకంగా విరోధంగా జీవిస్తున్నాము మాలో ఈ పాపం ఉంది మాలో ఈ తప్పు ఉంది దాన్ని మేము సరి చేసుకోవాలి దేవుని ఎదుట ఆ పాపానికి క్షమాపణ పొందుకోవాలి అనే భక్తులు విశ్వాసులు నేడు క్రైస్తవుల్లో లేరు ఎందుకంటే ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరలేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు లేరుడు క్రైస్తవులు ఈ వాక్యం వింటున్న మనలో లేరు ఎందుకంటే ఎవరు కూడా దేవుని వాక్యానికి తగ్గించుకునే వారిగా లేరు హృదయాలను కఠినపరుచుకుంటున్నారు ఇది నీకు మేలు అనుకుంటున్నావా ఇంకా నువ్వు పాపములో ఉండి ఇంకా నువ్వు పాపములో జీవించి దేవుడు ముమ్మార్లు నిన్ను హెచ్చరించినప్పటికీ నీ పాపాన్ని తెలియజేస్తున్నప్పటికీ నీ స్థితిని తెలియజేస్తున్నప్పటికీ ఈ రోజు మనుషులు వారిని కఠినపరుచుకుంటున్నారు శత్రువులుగా భావిస్తున్నారు ఇది మీకు తగున అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి విశ్వాసులు అయితే నాకు అవసరం లేదు ఇలా నన్ను వెంబడించే వారైతే మీరు అర్పించే ఏ బలు సరే ప్రార్థనలైనా సరే మీరు నన్ను మహిమపరచాలని చేసుకునే ఏవైనా సరే నాకు అక్కర అవసరం లేదు అంటున్నాడు దేవుడు ఎందుకు మొదట దేవునికి లోబడని జీవితమే నీలో లేనప్పుడు నువ్వు చేసేవన్నీ ఎట్లా ఉంటాయి ఈరోజు నీ జీవితం దేవునికి లోబడుతుందా ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా దేవుడు ఎన్నో విషయాలు నీకు తెలియజేస్తుంటే ఏ రోజన్నా నీలో ఆ తగ్గింపు ఉంటుందా ఆ చేసిన తప్పును బట్టి పాపాన్ని బట్టి ఆ దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా దేవుని యొద్ద చూడండి రాజు సింహాసనం మీద నుండి దిగాడు దిగి చూడండి ఆ సంగతి నినేవ రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకుని కూర్చున్నాడు గనులేమి గొప్పవారేమి ప్రజలందరూ ఎలా అయితే దేవుని ఎదుట వాళ్ళు ఉపవాస దినాన్ని చాటించి ఆ బూడిద తల్లుకొని ఆ గోన సంచి కొట్టుకుని ఎట్లా కూర్చున్నారో ఆఖరికి ఆ నినేవ ఆ రాజు కూడా చూడండి దేవుని ఎదుట తనన తాను తగ్గించుకున్నాడు పరిసయుడు శంకరిలో ఎవడు నీతిమంతుడయ్యాడు పరిసయ్యయ్యాడా మాటలో గర్వము ప్రతిదాంట్లో అతిశయము నువ్వు అనుకుంటున్నావు నువ్వు కదా గొప్ప భక్తుడివి గొప్ప విశ్వాసివి గొప్ప విశ్వాసురాలవి నా వంటి లేడని కానీ నువ్వు ఒక పరిసయుడు లాగానే ఉన్నావని గ్రహించి ఈరోజు ఉందా క్రైస్తవులకి ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులకుందా పరిసయుడు ఎలా ఉన్నాడు దేవుని ఎదుట తనను తాను హెచ్చించుకుంటున్నాడు చూడండి రాజు దిగి చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయము ఏడో వచనము మరియు రాజైన తను ఆయన మంత్రులకు ఆజ్నేయగా ఒకవేళ దేవుడు యోనా గ్రంథము చూడండి ఏ వేలు గ్రంథములు చెప్పబడిన వాక్యము యోనా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు యోనా గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచనము ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు ఎందుకు మనము లయమైపోకూడదు మనం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులము కాకూడదు ఆ దేవుని కోపము చల్లారాలంటే ఎలా ఉండాలంట దేవుని ఎదుట పశ్చాత్తాపం పడే హృదయం ఉండాలా గర్వపు మాటలు కాదు గర్వ హృదయులు కాదు అహంకారము కాదు మాటల్లో గర్వము చేసే ప్రతి హెచ్చింపు చెప్పుకోవడం చూడండి పరిసైడ్ ఎలా ఉన్నాడు కరివిష్టిలాగానే ఉన్నాడు కదా చూడండి ఈరోజు దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు ఇలానే ఉన్నారు ఎక్కడ కూడా తగ్గింపు లేదు ఎక్కడ కూడా దేవుని వాక్యము దేవుని యొక్క స్వరము వారి యొద్దకు లోబడే తత్వము లేదు చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడే స్వభావం లేదు ఇది క్రైస్తవులకు తగదు ఈ లోకములో ఉన్న ఎవరికి ఇది తగదు కచ్చితంగా నువ్వు నాశనానికి పాత్రుడవే పాత్రురాలవే దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టాడు చెప్పే నాతో సహా ఎందుకు ఆయన భేదము చూపించని దేవుడు ఆయన పక్షపాతి కాడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు దేవునికి పరిసేడు మూడు రోజులు ఉపవాసముంటే ఇష్టపడ్డా తన ఆస్తుల్లో పదో వంతు దశ భాగం ఇస్తే ఇష్టపడ్డా ఇష్టపడల దేవుడు ఎందుకంటే దేవుడు కోరుకునేది అతనిలో కనిపించలేదు తన హృదయంలో గర్వం ఉంది ఈరోజు క్రైస్తవులకి గర్వం ఉంది అహముంది అతిశయం ఉంది డంభముంది రాజు అంత గొప్పవాడే దేవుని ఎదుట సాష్టంగా పడుతున్నాడు దేవుని ఎదుట ఆయన సన్నిధిలో సాగిల పడుతున్నాడు అక్కడున్న గనులేమి అల్పులేమి అందరూ దేవుని ఎదుట సాగిల ఆకరకి పశువులు జంతువులు కూడా దేవుని ఎదుట వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ద్రోహులే కావచ్చు వాళ్ళు పాపం చేసిన వారే కావచ్చు దేవుడు వాళ్ళకి లయము చెయ్యాలి వాళ్ళని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు అయినా వాళ్ళకు అవకాశంగా దేవుడు వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళ మనసులు కాకుండా వస్త్రాలు కాకుండా వాళ్ళ హృదయాలు చింపుకొని దేవుని తట్టు తిరుగుతారేమో ఒక్క అవకాశం యోనా ద్వారా వాళ్ళకి ఆ అవకాశాన్ని వాళ్ళు సార్థకం చేసుకున్నారు ఈరోజు దేవుడు నీ జీవితంలో ఎన్ని అవకాశాలు ఇస్తున్నా నీలో మార్పు లేదు నీ ప్రవర్తనలో మార్పు లేదు నీ మాటలో మార్పు లేదు నీ క్రియల్లో మార్పు లేదు ఎక్కడ కూడా నీ జీవితంలో మార్పు లేదు ఎందుకంటే దిద్దుబాటు అనేది ఈరోజు క్రైస్తవులు చేసుకోలేకపోతున్నారు కారణం హెచ్చింపు తత్వం నేను నలభై ఏళ్ల సేవ కొన్ని అరవై ఏళ్ల సేవ కొన్ని ఇరవై ఏళ్ల సేవ కొన్ని నేను అపోస్తులని నేను ప్రవక్తని నేను రెవరెండ్ని నేను బిషబ్ని నేను ఇన్నేళ్ళు సేవలో ఉన్నా అన్నేళ్లు సేవలో ఉన్నా అంత ద్వారా ఇంత ద్వారా అని చెప్పుకొని అహము గర్వంతో ఉండే వాళ్ళే తప్ప దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క స్వరానికి లోబడేవారు లేరు తగ్గింపు లేదు ఈ రోజు లేరు క్రైస్తవులు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సత్యము మాట్లాడే దేవుడు సత్యమే చదువుతాడే తప్ప అబద్ధం ఆడడానికి ఆయన నీలాంటి నాలాంటి నరుడు కాదు ఈరోజుందా మన జీవితాలనే పరిశీలించుకోండి నువ్వు ఓక్యానికి లోబడుతున్నావా నీ జీవితంలో మార్పు కనిపిస్తుందా నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందా నీ క్రియల్లో మార్పు కనిపిస్తుందా నీ యొక్క అలవాటుల్లో మార్పు కనిపిస్తుందా నీ యొక్క భక్తి కలిగిన జీవితంలో మార్పు కల్పిస్తుందా ఎక్కడ నువ్వు దేవునికి లోబడిన వాడి ఎక్కడ దేవుని వాక్యానికి నువ్వు లోబడుతున్నావు ఎక్కడా దేవుని పట్ల భయంతో నువ్వు జీవిస్తున్నావు దేవుడి ఇప్పుడు కృపగలవాడే క్షమించేవాడే ఒకనొక దినము ఆయన ఉగ్రత నీ మీదకి వచ్చినప్పుడు ఆ రోజు తెలుస్తుంది దేవుని వాకుకి దేవుని స్వరానికి నేను నిర్లక్ష్యం చేస్తే దానికి మూల్యం ఎలా చెల్లించుకుంటాను చూడండి అప్పుడు యోనా గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిదో వచనము మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి ఎప్పుడు అప్పుడు దాకా దుర్మార్గంగా ఉన్నారు దేవుని దృష్టికి ద్రోహుల్లాగా ఉన్నారు పాపములు ఉన్నారు దేవుని ఎదుట బహు భయంకరంగా జీవిస్తున్న వాళ్ళు ఎప్పుడైతే యోనా ద్వారా దేవుడు సెలవిచ్చిన ఆ వాక్కుని విన్నాడో నలభై దినముల తర్వాత ఈ పతనము లయమైపోతుంది ఈ పట్టణము నాశనం అయిపోతుంది ఈ పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది కాబట్టి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అక్కడున్న ప్రజలతో పాటు రాజుకి అర్థమైంది ఆ దేవుడు మనం చేసిన పాపాన్ని బట్టి మనము మన పాపములొప్పుకుంటే మన పట్ల పశ్చాత్తాపప్తుడవుతాడేమో తన చేయాలకున్న ఆలోచన మార్చుకుంటాడేమో మన ఎడల జాలి పడతాడేమో కనికిర పడతాడేమో తన మహాకృప మన పట్ల కనబరుస్తాడేమో అని క్రియులు కనబరిచారు విశ్వాసం ఉంచడమే కాదు క్రియలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈరోజు మనలో విశ్వాసం ఉంచే వాళ్లే క్రియులు జయ్యరు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా విని వాక్య ప్రకారము వచ్చి రోజు వినిపోతే ఏముంది అర్ధంలో నీ మొఖం చూసుకొని పోతున్నావు కానీ నీ మొఖంలో చూసుకున్నావు తప్ప నీ జీవితంలో ఉన్న అవి తప్పులు చూసుకుంటున్నావా నీలో ఉన్న బలహీనతలు చూసుకుంటున్నావా నీ యొక్క నిర్లక్ష్యమైన దాన్ని చూసుకుంటున్నావా ఏం లాభం వచ్చి వినిపోయి కూర్చోబోతే ఏం లాభం వచ్చింది నీకు నీ జీవితంలో విని వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే అర్థంలో పోయినట్టే నీ బతుకు నీ జీవితం ఉందే తప్ప మార్పు కలిగిన జీవితంలాగా మార్పు చెందిన వ్యక్తిలాగా నీ క్రియలు సరి చేసుకున్న వ్యక్తిలాగా నీ ప్రవర్తన సరి చేసుకున్న వ్యక్తిలాగా దేవునికి లోబడి భయపడి జీవించే వ్యక్తిలాగా నీ బతుకు నీ జీవితం ఉందా నా బతుకు నా జీవితం ఉందా పరిశీలన చేసుకుంటున్నామా గుడ్డితనములో బతుకుతున్నారు చూడండి ఎప్పుడైతే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును ట్ట కట్టుకొనవలను జనులు మనపూర్వకంగా దేవున్ని వేడుకోవాలా అందుకు ఆయన చెప్పాడు మనపూర్వకంగా తిరిగరాండి రాండి ఏదో ఆచారబద్ధకంగా రాబాకండి ఆచారబద్ధకంగా ఉపవాసాలు ఉండబాకండి నీలో మార్పు రావాలా నువ్వు చేసిన పాపాన్ని బట్టి దావిదేమంటాడు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు నా పాపము నా ఎదుటనే ఉన్నదా అన్నాడు నీకు విరోధంగా కేవలం నీకు విరోధంగా నేను పాపము చేశాను ఎంత పశ్చాత్తాప్తుడై ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు మన బతుకులు ఉన్నాయా అట్లా మన జీవితాలు ఉన్నాయా ఇది మాత్రం మనం పరిశీలన చేసుకోం మనకు తెలుసు మనం జీవించే జీవితము దేవుని వాక్యానుసారం కాదని మనం కలిగి ఉండే అలవాట్లు దేవుని వాక్యానుసారం కాదని మనకు తెలుసు మనం క్రైస్తవులము దేవుని నమ్మిన వాళ్ళము ఇది ఇలాంటి క్రియలు ఇలాంటి ప్రవర్తన మనకు తగదని కూడా తెలుసు కాని మన అతిక్రమములు మన ఎదుటే ఉంటాయి మన పాపములు మన ఎదుట ఉంటాయి అన్ని మన ఎదుట ఉంటాయి మనము కూడా దేవుని ఎదుట ఉంటామే తప్ప చేసిన పాపాన్ని బట్టి ఆ పాపాన్ని కడుక్కోవడము శుద్ధి చేసుకోవడము పరిశుద్ధ పరుచుకోవడము మనల్ని మనల్ని పవిత్రపరుచుకోవడము మన మీద ఉన్న మాలిన్యాన్ని వాక్యం చేత ఉదక స్నానం చేయడం మాత్రం జయం మన జీవితాలు మార్చుకోవడం ఇది ఎంతవరకు క్రైస్తవులకు తగున అని యేసు ప్రభు అడుగుతున్నాడు దేవుడు అంటున్నాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు నీ దేవుడైన యహో మాట వింటున్న నువ్వు నువ్వు ఆలకించగలిగితే నువ్వు గ్రహించగలిగితే ఇలా మీరు నా ఎదుట ఉండడము ఇలా మీరు నా పట్ల ఉండడము ఇలాంటి విశ్వాసంతో మీరు వండడము ఈ విశ్వాసము మిమ్మల్ని రక్షించగలుగుతుందా అని ఒకసారి మిమ్మల్ని ఆలోచించుకోమంటున్నాడు దేవుడు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోమంటున్నాడు చూడండి ఎప్పుడైతే గోనె పట్టు జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినేవ పట్టణంలో చాటించి ప్రకటన చేసి పదో వచనం దేవుడు చూడండి ఏమంటున్నాడు ఈ నినేవ వారు తమ చెడు నడతలను మానుకొనగా అలాల్లో ఏముందంట చెడుతనం ఒకరిని ద్వేషిస్తే అది మంచితనమా చెడుతనమా ఒకరిని చూసి వ్యసన పడుతున్నామంటే చెడుతనమా మంచితనమా ఒకరి పట్ల అసూయతో ఉన్నామంటే చెడుతనమా మంచితనమా ఒకరి పట్ల మన హృదయములో శత్రుభావం కలిగి ఉంటే అది మంచితనమా చెడుతనమా ఒకరి పట్ల మన హృదయములో మత్సరము వివాదం ఉంచుకుంటే అది మంచితనమా చెడుతనమా ఎలాంటిదండి విశ్వాసము ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు అనాది కాలం నుండి ఈనాటి వరకు చెడు నడత మానుకోండి మీ చెడు మార్గాన్ని మారుకోండి చెడు ఆలోచనలు మానుకోండి మీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టండి మీలో ఉన్న మీ హృదయంలో ఉన్న ఆ చెడుతనాన్ని తీసివేయండి మీ హృదయాలు శుద్ధీకరించుకోండి మీ హృదయాలను పవిత్రపరచుకోండి పరిశుద్ధపరచుకోండి కాబట్టి చింపుకోవాల్సింది ఏంటివి నీ హృదయాన్ని కదా నీ హృదయాన్ని కదా దేవుడు కోరుకుంటుంది ఈ హృదయంలో అన్ని కోపాలు కలహాలు కక్షలు ద్వేషలు వ్యసనాలు అసూయలు ఇవన్నీ పెట్టుకొని పైకి నేను మంచివాడిని నేను దేవుని సేవకుని దేవుణ్ణి నమ్ముకున్న రక్షణ పొందిన ఇవి రక్షిస్తాయి అనుకుంటున్నారా మీ విశ్వాసము ఇవి మిమ్మల్ని దేవుని రాజ్యంలోనికి నడిపిస్తే అనుకుంటున్నారా ఇలాంటి విశ్వాసం ఉండి దేవుని కొరకు కనిపెట్టుకున్నారా మోసపోకండి జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు చూడండి దేవుడు అంటున్నాడు కదా ఈ నినేవే తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు మొదటి నుండి కూడా మనలో మార్పును కోరుకుంటున్నాడు ఆదాము నువ్వు దిగంబరుడు అని నీకు తెలిపిన వాడెవడు అన్నాడు ఆదాము ఎవరి మీద చెప్తున్నాడు అవ మీద చదువుతున్నాడు సమర్థించుకునే బతుకులే చేసిన తప్పును బట్టి ధైర్యంగా సరే దేవుని మీదట నిలబడి అయ్యా ఈ పాపం చేశాను ఇది నీకు వ్యతిరేకమైన పనే ఇది వ్యతిరేకమైన క్రియే నే కలిగి ఉన్నాను అయ్యా అని దేవునికి లోబడి ఆ చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపంతో అయినా ప్రార్థిస్తారేమో మరలా ఆ పాపము చేయకుండా మాట్ అలాంటి ఉంటారేమో అలా నన్ను వెంబడిస్తారేమో అని దేవుడు మనుషులను వెతికితే ఎక్కడుందండి అన్నాడు నోవావు కాలములో నరుల హృదయమంతా చెడుతనమే కదా ఎప్పుడు చెడుతనమే అందుకే కదా ఈ మనుషులను దేవుడు సృజించినందుకు మొట్ట దేవుడు పశ్చాత్తాపడతాడు ఎందుకు ఇంత దుర్మార్గులా వీళ్ళు వీళ్ళు ఇంత పాపులా ఇంత అవిదేయులా ఇంత భక్తిహీనులా ఇంతగా చెడు నడత నడుపుతున్నారు ఇంతగా అపవిత్రంగా జీవిస్తున్నారు ఇంతగా ఎక్కడ దేవుడంటే భయము బొత్తిగా లేకుండా బతుకుతున్నారు ఇలాంటి వారిన నేను నా నా స్వరూపంలో సృష్టించుకుంది అని దేవుడు పశ్చాత్తలేదా అదే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎందుకు సంతోషించాడు మార్పు చెందినాడు కాబట్టి అదే తప్పిపోయినా గోర్రెడె దొరికినప్పుడు ఎందుకు సంతోషించాడు పోగొట్టుకున్నది మరలా దొరికింది కాబట్టి ఈరోజు దేవుడు నీలో కోరుకుంటుంది మార్పు మనలో మార్పు లేకుండా మనం చేసేవన్నీ ఎట్లా ఉంటాయి అంటే పైన పటారము లోన లొట్టారం లాగా ఉంటది మేడ్ పండు ఎట్లాంటది పైకి మంచి ఫ్రూట్ లాగా ఉంటుంది ఆ పండుని ఇప్పి చూస్తే లోపల ఏముంటాయంట అన్ని పురుగులే మన బతుకులు మన జీవితాలు ఆ పండు లాగానే ఉన్నాయి ఈ రోజు మనుషులు అలానే ఉన్నారు పైకి బాగా కనిపిస్తారు గొప్ప భక్తులు గొప్ప విశ్వాసులు ఎక్కడో దేవుడంటే ఇష్టం ఉన్నట్టు దేవుడంటే ప్రేమ ఉన్నట్టు ఇక దేవుడే సర్వము దేవుడే సమస్తం అంటారు వాళ్ళ హృదయాలు చూడండి వాళ్ళ ఆలోచనలు చూడండి వాళ్ళ మాటలు చూడండి వాళ్ళ ప్రవర్తన చూడండి వాళ్ళ బతుకులు ఏందో తెలిసిపోతాయి ఇదా క్రైస్తవ్యం అంటే ఇదా యేసు వేసిన బేజం మన హృదయాల్లో మన జీవితాల్లో ఎక్కడా మన జీవితాలు బాగున్నాయి చూడండి దేవుడు అంటున్నాడు ఈ నినేవ వారు తమ చెడు నాడుతలను మానుకొనగా వారు చేయిచున్న క్రియలను దేవుడు చూచి తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఎందుకు సంతోషించాడు బుద్ధి తెచ్చుకున్నాడు కాబట్టి చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాప్తుడై తండ్రి ఎద్దకు తిరిగి వచ్చాడు కాబట్టి దేవుని ఎదుటికి రావాల్సింది అలానే నేను మారు మనసు పొందాలని పాపులను పిలవడానికి వచ్చాను గానీ మేము మంచి వాళ్ళము బుద్దిమంతులము పరిశుద్ధులము అని అనుకుని తలంచే మీలాంటి నీతిమంతుల కొరకు నేను రాలేదన్నాడు యేసు శాస్త్రుల పరిశీలు మేము నీతి మంతులం ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడితే ఆమె పాపం చేసింది పాపం చేసే వాళ్ళను రాళ్లతో పట్టాలంటున్నారే తప్ప దేవుడికి తెలియదా వాళ్ళ హృదయాలు ఈరోజు దేవుడికి తెలియదా నీ హృదయం దేవుడు తెలియదా నీ జీవితం నీ ఆలోచనలు ఎలాంటివో నీ తలంపులు ఎలాంటివో నీ హృదయ స్థితి ఎలాంటిదో దేవుడికి తెలియదా అండి మోసగిస్తున్నారు మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు చూడండి ఈ నినేవ తమ చెడు నడుకలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడయి వారికి చేయుదనని తను మాట ఇచ్చిన కీడు చేయకమ్మా నేను చూడండి ఏ గ్రంథములో చెప్పిన వాక్యము నేనేవ పట్టణస్థుల జీవితాల్లో నెరవేర్చబడింది దేవుడు వారికి మొదట ఉద్దేశించింది ఏంటది కీడును ఉద్దేశించాడు ఆ పట్టణాన్ని లయపరచాలనుకున్నాడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు కాని ఒక్క అవకాశము దేవుడు వారికి అనుగ్రహించాలనుకోని యోనా ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేస్తే రాజు దగ్గర నుంచి జంతువుల దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి వాడు గొప్పడో దరిద్రుడో ధనవంతుడో అందరూ ఒకటే రీతిగా ఉండి వాళ్ళ దుష్ట మానుకొని చెడు మానుకొని దేవుని ఎదుట వాళ్ళ క్రియలు దిద్దుకుంటే వాళ్ళు కీడు పొందకుండా తప్పించుకున్నారు ఆ పట్టణము నాశనము కాలేదు ఆ పతనము దేవుని కృప దేవుడు శాంతామూర్తి అయిన ఎందుకు సమాధానాన్ని కోరుకునేవాడు కాబట్టే ఆ నినేవ పట్టణస్థుల విషయంలో దేవుడు సమాధాన పడ్డాడు కేవలం ఏం చేశారంటే వాళ్ళు హృదయాలు దేవుని తట్టు తిప్పుకున్నారు ఉపవాసం ఉన్నారు కన్నీరు విడిచారు దుఃఖిచ్చారు దేవుని కటాక్షం పొందుకోవాలి దేవుని కృప పొందుకోవాలి దేవుడు మా పట్ల చేయను ఉద్దేశించిన కీడు నుండి మేము తప్పించుకోవాలి అని రాజు దగ్గర నుండి అందరూ చేస్తే ఈ వాగ్దానాలు వాళ్ళ నినేవ పఠనస్తుల విషయంలో నెరవేరిందా లేదా చూడండి ఆదికాండము ఆది కాండము ఆరో అధ్యాయము పదకొండో వచనము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను ఎప్పుడు ఆనాడు యో నోహావు కాలములో భూలోకం ఎట్లా ఉందంట దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను అంతా చెడుతనమే మంచితనము లేదు భూలోకం ఎట్లా ఉందంట బలాత్కారముతో నిండిపోయిందంట అని చూడండి పన్నెండవ వచనము ఆ దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి దేవుడంటే లోబడకుండా ఎక్కడ కూడా దేవుడంటే భయం లేకుండా ఇది మాకు తగదే ఈ క్రియలను మేము చేయకూడదే అనే ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం దేవుడు చూస్తే చెడిపోవడమే కాదు బలాత్కారంతో నిండి ఉంది సమస్త శరీరులు అంటున్నాడు భూలోకంలో ఉన్న మనుషులందరూ ఇలాంటిగానే ఉన్నారు అప్పుడు దేవుడు ఎంత కురపగల్ల దేవుడు అండి ఈ దేవుడు ఎక్కడున్నాడు ఇంతగా ప్రేమించే దేవుడు ఎక్కడున్నాడు చేసిన పాపాన్నైనా సరే ఒప్పుకునే తత్వం ఉంటే క్షమించగలిగే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా ఈ భూలోకంలో ఆకాశం అందే గాని భూమి కిందే గాని భూమి గాని ఏ దేవుడైనా ఉన్నాడా ఎక్కడైనా ఉన్నాడా ఇంతగా ప్రేమించే దేవుడు ఇంతగా కనికరాన్ని ప్రేమించే దేవుడు జాలిపడే పడే దేవుడు ఇంత ద్రోహులైనప్పటికీ ఇంత ఘోరాతిఘోరంగా పాపములో ఉన్నప్పటికీ చేసిన పాపాన్ని బట్టి ఎప్పుడైతే పశ్చాత్తాప్తుడై నువ్వు దేవుని ఎదుటుంటే ఆయన కూడా నీ పశ్చాత్తాప్తుడై ఉన్నాడు ఎవరండి ఇలా ఉన్నారు చూడు ఎప్పుడైతే ఇది జరిగిందో దేవుడు చెప్తున్నాడు పేతుడు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనము పేతుడు రాసిన మొదటి పత్రిక ఎప్పుడైతే భూమి చెడిపోయి ఉందో సమస్త శరీరులు తమ మార్గాలు చెరిపివేసుకుని ఉన్నారో భూలోకమంతా ఎప్పుడైతే బలాత్కారంతో నిండిపోయి ఉన్నదో అప్పుడు దేవుడు ఏం చేశాడు పేతుడు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనము దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకి అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను అంటే ఆ దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు నినేవ పట్టణస్థుల విషయమై ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో దీర్ఘశాంతము చూపించి వాళ్ళ చేసిన అతిక్రమములు వాళ్ళు చేసిన పాపములు దుర్మార్గము చెడుతనము అన్యాయము వాటన్నిటి విషయములు ఆయన ఊర్చుకొని యోనా ద్వారా వెళ్లి ప్రకటన చేసినప్పుడు ఆ అవిధేయులైన ఆ నినేవ పట్టణస్థుల దగ్గరికి వాళ్ళు ఏం చేశారు దేవుని పట్ల విదేయత చూపించారు ఈరోజు నీ జీవితము దేవుని పట్ల ఎలా ఉంది విధేయత కలిగి ఉన్నావా అవిధేయత కలిగి ఉన్నావా దేవునికి లోబడి బ్రతుకుతున్నావా దేవుని భయం బొత్తిగా లేకుండా జీవిస్తున్నావా పేరుకి క్రైస్తవుడు చెప్పుకుంటున్నావా ఆ క్రైస్తవులకు తగిన క్రియలు లేకుండా బతుకుతున్నావా పైకి కపటం చూపిస్తున్నావా పైకి వేషం వేసుకుంటున్నావా పైకి ను మంచివాడిలాగా నటిస్తున్నావా మంచిదానిలాగా నటిస్తున్నావా హృదయాన్ని ఎరిగినవాడు నటన నటన జీవితాలొద్దు నటించే తత్వం మనకొద్దు వేషాలు అవసరం లేదు మంచివాడిగా ఉంటే మంచివాడిగా ఉండు లేదా చడ్డవాడిగా ఉంటే చడ్డవాడిగా ఉండు మంచి చెడులు కలపాలనుకోబాకు ఒక నీళ్ళలో తీయని నీరు చేదు నీరు వస్తుందా ఒక చెట్టుకు మంచి చెట్టు కాని చెట్టు ఫలాలు వస్తాయా ఈరోజు క్రైస్తవులు రెండు రకాలుగా కనిపిస్తారు అన్నమాట తెలుగుదేవుడు మనుషులను చూసి అసహ్యపడుతున్నాడు ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు లోపల ఒకటి బయట ఒకటి ఎందుకండి ఎవరు చేయమన్నారు నిన్న భక్తి ఎవరు అలా దేవుని ఎదుట నిన్ను విశ్వాసం ఉంచమన్నారు చెప్పండి ఇదా దేవుడు కోరుకుంటుంది వేషధారాన్ని కోరుకుంటున్నాడా కపటాన్ని కోరుకుంటున్నాడా మాయలు చేసేది కోరుకుంటున్నాడా వేషాలు వేసేది కోరుకుంటున్నాడా అదా దేవుడు కోరుకుంటుంది మీ హృదయాన్ని చింపుకోమంటున్నాడు మీ ఉదయాన్ని తిప్పమంటున్నాడు దేవుడు ఆత్మం చేస్తే పశ్చాత్తాప్తుడివైరా దుష్టక్రియలు నీళ్ళు ఉంటే వాటిని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండు బలహీనతలుంటే ఆ బలహీనతల నుండి విడుదల పొందుకోవడానికి దేవుని ఎదుకురా ఆచారబద్ధకంగా ఎందుకు వస్తున్నావు నువ్వు ఆచారబద్ధకంగా వచ్చి ఎందుకు నా సన్నిధిలో ఉంటున్నావు నువ్వు నేను నీకు చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రము లోబడకుండా ఎందుకున్నావు నా ఎదుట ఆ ఉగ్రత నుండి ఆ నాశనం నుండి తప్పించుకోగలుగుతారు అనుకుంటున్నారా అది నేనైనా మీరైనా ఎవరైనా ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు చూడండి ఆ అవిదేయులైన దగ్గరికి వెళితే ఎంతమంది రక్షణ పొందారు ఎనిమిది మంది నోహావు కాలంలో ఎంత రక్షణ పొందారు ఎనిమిది మంది కాని నినేరువ పట్టణస్తులు అందరూ కూడా రక్షించబడ్డారు కదా నుండి ఈ వాక్యం నీకేం తెలియజేస్తుంది విధేయత చూపించేవాళ్ళు అవిధేయత చూపించేవాళ్ళు ఈరోజు నీ జీవితం దేని మధ్యలో ఉంది ఈరోజు నువ్వు పశ్చాత్తాప్తుడిపై ఉన్నవా పరిశైలిలాగా గర్వించే వ్యక్తిగా నా ఎదుట నిలబడి ఉన్నవా నా సమ్ముఖంలో ఉన్నావా నా సన్నిధిలో ఉన్నవా నేను లక్ష్య పెట్టనే పెట్టనంటున్నాడు దేవుడు నువ్వు ఉపవాసం ఉన్నా నాకు అవసరం లేదు నువ్వు దశంభాగాలు ఇచ్చినా నాకు అవసరం లేదు నువ్వు సేవ చేసినా నాకు అవసరం లేదు నీవు ఏవి నాకు అనిపించినా నీ హృదయం మాత్రం మారకపోతే నీ క్రియలు నువ్వు మార్చుకోకపోతే నీ మనసును నువ్వు మార్చుకోకపోతే నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు ఏవి చేసినా మట్టి ఇంటికి అట్లుంటదంట రంగులేసినట్టు ఉంటదన్నమాట సున్నము కొట్టిన సమాధులమే సున్నము కొట్టిన సమాధులు ఎంత బాగున్నా లోపలెవరుంటారు ఎముకలే చచ్చినవే ఉంటాయి చచ్చిన వారే ఉంటారు సమస్త కల్మషముతో మన హృదయాలు ఉండకూడదు మనలో చెడుతనం ఉండకూడదు దుర్మార్గం ఉండకూడదు అన్యాయం ఉండకూడదు అబద్ధము మనలో ఉండకూడదు అపవిత్రత మనలో ఉండకూడదు అవిధేయత మనలో ఉండకూడదు దేవుని పట్ల దేవుని రక్షణ విషయంలో నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అది పిలుపులో గాని దేవుని యొక్క గాని ప్రతి దానిలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు దానికి మూల్యం చెల్లించుకుంటాము అదే కదా పౌలు అన్నాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటామా తప్పించుకోగలుగుతామా పిలుపును నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటామా తలాంతులను అభివృద్ది పరుచుకోకపోతే తప్పించుకుంటామా ఎదుటి క్షమించకపోతే తప్పించుకుంటామా ఎదుటివారి ఎడల కనికెరం చూపించకపోతే తప్పించుకుంటామా శరీరానుసారంగా ప్రవర్తిస్తూ శరీరేచ్చలు నెరవేర్చుకుంటే తప్పించుకుంటామా సారమైన మనసు కలిగి ఉంటే తప్పించుకుంటామా ధనాపేక్ష కలిగి ఉంటే తప్పించుకుంటామా లోకమాల్ నిన్నేమో లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ కపటము కలిగి ఉంటే వేషధరను కలిగి ఉంటే కాపాడబడతామా చూడండి ఎనిమిది మంది రక్షణ పొందారు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆది ఏడో అధ్యాయము ఒకటో వచ్చినము చూడండి ఆది ఆరో అధ్యాయము పదమూడో వచనము దేవుడు నోవావుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి వంతము వచ్చి ఉన్నది నినేవ పట్టణస్థులకి నాశనం ఎందుకు రాబోయింది దేవుని సన్నిధి ఎదుట వాళ్ళు ఉన్నారు ఇలానే ఉన్నారు కదా ఇక్కడ నోహావ కాలంలో ఉన్న వాళ్ళు ఇలానే ఉన్నారు కదా అక్కడ వాళ్ళెందుకు రక్షించబడ్డారు ఉగ్రత నుంచి కాపాడబడ్డారు వాళ్ళు చేసింది ఏంటిది హృదయాలు దేవుని తట్టు తిప్పారు వారిని వారు తగ్గించుకున్నారు పాపాప్తులు పశ్చాత్తాప్తులు అయిపోయినారు దుర్మార్గాన్ని విడిచిపెట్టారు మనపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చారు ఇష్టపూర్వకంగా రావాలా దేవుని యొద్దకు ఈరోజు దేవుడు నన్ను ఏం ఉద్దేశించి ఈరోజు నాతో మాట్లాడతాడు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఈరోజు నాకు ఏం తెలియజేస్తాడు అనే ఆశతో రావాలా ఏదో పెట్టుకున్నామంటే వచ్చి జాయిన్ అయిపోతే కాదు ఏదో వింటున్నామంటే వింటే సరిపోదు ఎందుకు ఫలించని ప్రతి చెట్టు నరక వేయబడి అగ్నిలో పడిపోతుంది అనమాట మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టు ఎక్కడ వేయబడుతుంది నరకంలో వేయబడుతుంది నాలో ఫలించని ప్రతి తీగ తీసి బయట పారవేయబడి ఎండిపోతుందే తప్ప జీవం పొందుకొని బతకట్లేదు మనం వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారం అద్దములో చూచుకొని మనుషులమే తప్ప మన బతుకుల్లో మన అలవాట్లో మన ప్రవర్తనలో మన ఆలోచనల్లో మన తలంపుల్లో మనం జీవించే జీవితంలో ఏ మార్పు లేకపోతే పోయేది డైరెక్ట్ గా నరకానికే అది నేనైనా మీరైనా ఎవరైనా అందరము దేవుని దృష్టిలో సమానులమే చెప్పే నేనేదో గొప్పవాణ్ణాన్ని నన్ను దేవుడు విడిచిపెట్టాడు ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నేను ఇలా ఉంటే నన్ను తీసుకెళ్లి నరకంలో వేస్తాడు మీరుంటే మిమ్మల్ని వేస్తాడు అయ్యా నీ నామంలో మేము ప్రవచించినాము నీ నామంలో అద్భుతాలు చేశాము నీ నామంలో దెయ్యాలు ఎలగొట్టాము మేము ఎంతో సేవ చేసాము ఎన్నో దెయ్యాలు వెల్లగొట్టాము ఎంతో మందిని బాగు చేశాము ఎంతో మందికి సువార్త చెప్పాము అక్రమము చేయవారులరా పోండి అంటాడు నీలో క్రమము లేకపోతే నీ జీవితంలో మార్పు లేకపోతే నీలో దేవుని పట్ల నడుచుకునే ఆ యథార్థత లేకపోతే వీటిని నమ్ముకోవద్దని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన భక్తిని కాదు మనం నమ్మే నమ్మకాన్ని కాదు మనం గనపరిచే దేవుని పట్ల విశ్వాసాన్ని కాదు చూడాల్సింది వాక్యం పట్ల ఆ వాక్య ప్రకారంగా మనం ఎలా బతుకుతున్నాము ఎలా జీవిస్తున్నాము ఎలా నడుచుకున్నాము అనేది క్రైస్తవుడు క్రైస్తవురాలు ఆలోచించగలిగితే ఈరోజు భూలోకము బాగానే ఉంటది చెడిపోదు దేవుడు అంటున్నాడు చూడండి దేవుడు నోరావుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాసినము చేయుదును ఆది కాండము అధ్యాయము ఒకటో వచనము నాలుగో వచనము యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై గనుక ఆ రోజు వాళ్ళందరూ తమ దుర్మార్గాన్ని విడిచి నీతిగా నడుచుకున్నారు కదా దేవుని ఎదుట అది దేవుడు చూశాడు కాబట్టే కదా పశ్చాత్తాప్తుడు అయ్యాడు వాళ్ళకు చెయ్యాలనుకున్న కీడును చేయడం మానాడు కాని నోహవు కాలంలో ఉన్న ప్రజలు అలా లేరు ఈ వాక్యం ఎందుకు చెబుతున్నాడు నోహవు దినములు ఎలాగుండును అలాగునని మనిషి కుమారుని ఉంటదన్నాడు లోతు దినములు ఎలాగుండును అలాగే మనుష్య కుమారుని దినము వండును అందుకు దేవుడి వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాము మనము దేవుని ఎదుట ఎలా ఉన్నాము గ్రహించుకోగలిగితే మన బలహీనతలను చూసుకోగలిగితే మనం చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాప్తుడై దేవుని ఎదుట ఉండగలిగితే నువ్వు రక్షించబడతవు నీకు రక్షణ కలుగుతుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో కూటికి లేవో కోరక లేవో అదో ఇదో యాడవడం కాదు మనం చేయాల్సింది ఈ లోకంలో ఏది సంపాదించుకొని దానికి ప్రతిగా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకు ప్రయోజనం లేదు మన వెంట వెళ్లేది మన క్రియలు ఆ క్రియలు ఎలా ఉన్నాయో ఆ క్రియల విషయంలో నువ్వు జాగ్రత్త చూడండి ఏడో నాలుగో వచ్చినము ఎందుకనగా ఇంకా ఏడు దినములకు నేను నలబది పగుళ్లను నలబది రాత్రులు ఇదే మాత్రం కదా దేవుడు యోనాతో చెప్పాడు నలబది దినముల తర్వాత ఇక నలబది దినములకు నినేవ పట్టణస్థము లయమైపోతుంది నాశనం అయిపోతుంది దేవుని ఉగ్రత మీదకు రాబోతుంది అని యోనా వెళ్లి ఎప్పుడైతే నినేవ పట్టణస్తులు తెలియజేస్తే వాళ్ళందరూ గోరె పట్టుకట్టుకుని గూడుదలు కూర్చున్నారు దేవుని సన్నిధిలో సాగిల పడి నమస్కారం చేస్తున్నారు రాజుతో సహా వాళ్ళ దుర్మార్గాన్ని విడిచారు వాళ్ళ పాపాన్ని మానుకున్నారు దేవుడు ఏం చేశాడు వాళ్ళ పట్ల తాను చేయదలిచిన కీడును చేయడం మానేడు అదే అవకాశము నోహావు కాలంలో కూడా ఇచ్చాడు ఇంకా నలబది దినాలుంది ఇక నలభది రాత్రులు ఈ భూమి మీద వర్షము రాబోతుంది ఈ భూలోకము నాశనము కాబోతుంది అని ఆత్మ రూపిగా వెళ్లి చరలో ఉన్న వారి దగ్గరికి వెళ్లి ప్రకటిస్తే మనుషులు లక్ష పెట్టలేదు ఆ జల ప్రళయం వచ్చి వారందరినీ కొట్టుకొని పోవరకు ఎరుగకపోయిరి క్రైస్తవులారా మేల్కోండి మత్తుల్లో ఉండబాకండి భ్రమలో ఉండబాకండి మెసయ్య పొడతాడు పొడతాడు అనుకుంటే తీరా పుట్టే వరకు కూడా ఇంకా పొడతాడని చూసుకుంటున్న గుడ్డి ఉన్నారు ఎవరు చూశారు ఎంతమంది మెస్ అయిన కనుకున్నారు తక్కువ మంది ఇప్పుడు ఆయన రాకడ దినాన్ని కనిపెట్టి జాగ్రత్త పడుతుంది ఎంతమంది కొంతమంది ఆ జల వచ్చి వాళ్ళందరిని కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయేది ఎరిగుంటే పశ్చాత్తా పడేవాళ్లేమో వాళ్ళ దుర్మానికి విడిచేవాళ్లేమో అప్పుడు దేవుడు చేయదాల్సిన కీడును చేయకుండా మాని వారికి ఒక అవకాశం ఇచ్చేవాడేమో కానీ ఆ అవకాశాన్ని పొందుకోలేక నాశనం నలబది దినాలు నలబది రాత్రులు వర్షము పడినప్పుడు జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని వాళ్ల అరుపులు కేకలు ఒకసారి ఊహించుకోండి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అని వాళ్ళ అర్థనాదాలు వాళ్ళ ఏడుపులు వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ అరుపులు భూమి ఎట్ట దద్దరిల్లిపోయి ఉంటుంది ఏమన్నా రక్షణ కలిగిందా అదే అర్థనాదాలు అదే ఏడుపు అదే కన్నీళ్లు అదే దుఃఖము నువ్వు నరకంలో పడినాక అనుభవించేటప్పుడు తెలుస్తుంది దేవుని యొక్క ఉద్దేశానికి నేను నిర్లక్ష్యం చేస్తే ఎంత పరిణామం నేను పొందుతానని ఇకనైనా జాగ్రత్త దేవుడు ఉపవాసాలు ఉండండి మీకు ఇంట్లోకి లేవనో మీకు ఉద్యోగం లేదనో ముందు మీ బతుకులు మీ జీవితాలు సరి చేసుకోవడానికి ఉండండి ఆకాశపక్షులు చూడుడి అవి విత్తవు కోయవు ఎందుకు చెప్పాడు ఆ వాక్యం నా నీతిని వెతకండి ముందు నా రాజ్యాన్ని వెతకండి మీకు అన్ని అనుగ్రహించబడతాయో అన్నాడా లేదా ఈరోజు ఏం వెతుకుతున్నావు నువ్వు దేవుని దగ్గర ఏం వెతుకుతున్నావు ఏం కొరకు దేవుని దగ్గరకు వస్తున్నావు దేని విషయంలో నువ్వు ఈరోజు విచారిస్తున్నావు దేని విషయంలో ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావు ఏమందండి లోకం కొరకు ఎంతసేపు ఉంటావు ఏ దినమునా ఏ జామునా రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు అన్నాడు రేపటిని గురించి చింతింప అన్నాడు నువ్వు ఉంటావా రేపటి దినం గురించి ఈరోజు చింతిస్తున్నావు రేపనే దినం నువ్వు ఉంటవా నేననేవాడిని ఉంటానా రేపేమి సంభవించినో మనకు తెలియదు మన జీవం ఏ పాటిదన్నాడు మొదట దేవుని నీతిని వెతికితే దేవుని రాజ్యాన్ని వెతికితే అన్నీ మనకు సమగ్రించబడతాయి ఆకాశ పక్షులకి లేదు ఆ విచారణ వాటికంటే మీరు శ్రేష్ఠులు గారు అన్నాడు శ్రేష్ఠమైంది ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడం చూడండి ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను చూడండి రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేడో వచనము అప్పుడు యహోవవాక్ ఏలియాకు ప్రత్యక్షమై సెలవిచ్చను నీవు లేచి సోమ్రోణులో నున్న ఇస్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనకు బయలుదేరము అతడు నాబోతి యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనపరచకొనబోయెను కాబట్టి అతన్ని చూచి ఇలాగు ప్రగటించుము ఎహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీన పరుచుకున్న వలనని నీవు నాబోతును చంపితివి గదా యహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో నాబోత్ ఆయనెవరు ఆహా తను చేసింది ఎందో తెలుసా అండి సుంకరి చేసింది ఏందో తెలుసా అండి ఎట్లా వాళ్ళు నీతిమంతులుగా తప్పించుకున్నారో తెలిస్తే పాపాలు చేయని తప్పులు చేయని వాళ్ళు దేవుని దగ్గర ఆ పశ్చాత్తాపడి అలా మనం తగ్గించుకొని చేసిన పాపాన్ని ఒప్పుకునే హృదయాలు మనసు లేకపోతే ఏం భక్తులు ఏం క్రైస్తవులు ఎందుకు వస్తున్నారు దేవుని వద్దకి మాట్లాడు మాట్లాడని దేవుడిని అడుగుతారు మాట్లాడితే వింటున్నావా నువ్వు మాట్లాడితే దేవునికి లోపడుతున్నావు నువ్వు దేవుడు మాట్లాడితే నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా ఎక్కడుంది క్రైస్తవ్యంలో ఇది మనం చూడట్లేదా మన బతుకులు మనం లేవా దేవుని ఏదో మొదట మన కంటిలో చూసుకుంటే మన జీవితాలు లేవా విషయంలో ఆహాబు చేసింది తప్పే ఘోరమే దుర్మార్గమే అన్యాయమే కానీ ఆహాబుకున్న తెలివి కూడా లేదు ఈరోజు క్రైస్తవులు చూడండి ఆహాబు ఏం చేశాడు ఇరవై ఏడో వచ్చినము రాజులు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడో ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె కట్టుకొని ఉపవాసం ఉండి గోనె మీద పరుండి వ్యాకుల పడుచుండగా అదే కదా దేవుడు చెప్పాడు మీరు ఉపవాసం ఉండి దుఃఖించచ్చు కన్నీరు విడచు మనపూర్వకముగా మీ హృదయపూర్వకంగా నా యొద్దకు రాండి మీ దేవుడైన యహోవా అత్యంత కృపగలవాడు కనికరము గలవాడు శాంతామూర్తియు తాను చేయనుద్దేశించిన కీడు చేయక మాను గనుక మీ వస్త్రములు మాత్రము గాక మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగమన్నాడు అప్పుడు ఆయన మేలు దీవెన చేయుడని ఎవడు చెప్పగలడని మనం చదివినాం కదా ఏ వేలు ఇది ఆహాబూ విషయంలో కూడా జరుగుతుంది ఎప్పుడైతే ఏలియా దారా దేవుడు సెలవిచ్చాడో ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తము కుక్కలు తాగుతున్నాయో అదే స్థలమందు అదే కుక్కలు నీ రక్తము తాగుతాయి అని దేవుడు తన పట్ల కీడు చేయడానికి ఉద్దేశించినప్పుడు ఆ మాటలు విన్న ఆహాబ్ ఏం చేశాడో తెలుసా చూడండి ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె కట్టుకొని ఉపవాసం ఉండి గోనెత్త మీద పరుండి వ్యాకుల పడుచుండగా యహోవ వాక్కు తిస్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివాడు వినయం ఎక్కడుంది హరిసయుడు శుంకరిలో శంకరే కదా దేవుని ఎదుట ఆకాశం దేవుని వైపు చూడడానికి ధైర్యము జాలక రొమ్ము కొట్టుకొన ఎట్లా ఉన్నాడు తలిసయుడు ఎట్లా ఉన్నాడు నువ్వు ఎలా ఉన్నావు నీ జీవితం ఎట్లా ఉండు దేవుని ఎదుట దేవుడు అంటున్నాడు కదా అంటే ఒక పాపం చేసిన వ్యక్తి దుర్మార్గం చేసిన వ్యక్తి ఒక అన్యాయం చేసిన వ్యక్తి బూడిదలో కూర్చొని వ్యాకుల ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుని ఎదుట తన నడుచుకుంది చూశాడు కదా దేవుడు నినేవ పట్టణస్థులు రాజు దగ్గర నుండి ప్రజలందరూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు కదా ఈ రోజు నీ జీవితంలో నిన్ను దేవుడు చూడడా నువ్వు వస్తున్నావా దేవుని సన్నిధికి అట్లా చూడండి అంటున్నాడు దేవుడు ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి ఏ స్థలమందు నాబాతు కుక్కలు నీ రక్తము తాగుతాయో అదే స్థలమందు నీ రక్తము కూడా కుక్కలు తాగుతాయని దేవుడు అనుకోని తన పట్ల కీడు చేయడానికి ఉద్దేశించి ఏలియాదారా సెలవు ఇచ్చినప్పుడు ఆ అపాయము నుండి ఆహాబు ఎలా తప్పించుకోగలిగాడు చెప్పండి వినయము చూపించాడు దేవుని దీవెన పొందుకున్నాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఈ రోజు నువ్వు అలా దేవుని ఎదుట ఉంటే దేవుడు ఎందుకు దీవెన అనుగ్రహించడు ఎందుకు దేవుడు నీ పాపాలు క్షమించడు ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీయే అత్తరు తీసుకొచ్చి కన్నీళ్లు విడిచి అందరూ ఈ స్త్రీ ఎట్టిదో ఇది ఎరుగుంటే ఈయన ఎందుకు ఇలా ఉంటాడు అనుకున్నారు ఎందుకు మేం పాపులం కాదు మేం నీతి మంతులము అబ్రహాము సంతానము ఇదే ఈరోజు క్రైస్తవుల ధీమ వాడిలో తప్పు ఉంది వీడిలో తప్పు ఉంది వాడిలో తప్పుందని మాట్లాడే నోర్లేదప్ప వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ హృదయాలు వాళ్ళ మాటలు వాళ్ళ నడవడిక వాళ్ళ ప్రవర్తన చూసుకోరు ఎందుకు ఎదుటివాడి కంటలో దోళను చూస్తారే తప్ప వాళ్ళ కంటలో నలుసులు చూసుకోరు అనమాట వేషధారి అన్నాడు దేవుడు ఈరోజు క్రైస్తవుల జీవితాలు వేషధారణ జీవితాలు ఈరోజు మనుషులు వేషధారణలో ఉన్నారు కాబట్టే ఆమె పశ్చాత్తాప్తురాలయ్యి తను చేసిన పాపాన్ని తన కన్నీల ద్వారా దేవునికి తెలియజేసింది కదా అందుకే కదా యేసుప్రభు అన్నాడు అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది అవును ఆహాబును రక్షించింది ఏ విశ్వాసం ఆ అపాయము నుండి తన విశ్వాసం నిన్నేమో పట్టణస్థులను రక్షించింది ఏ విశ్వాసం వాళ్ళు దేవుని పట్ల ఉంచిన విశ్వాసం అదే విశ్వాసము నోహ్ విషయంలో జరిగింది లో ఉన్న ప్రజల విషయంలో ఎందుకు జరగలేదు అదే విశ్వాసము వాళ్ళు చూపించలేకపోయినారు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను కన్క్లూజన్ వాక్యము దేవుడు ఈరోజు మాతో మాట్లాడుతున్నాడు చూడండి యహెచ్ కలిగి దేవుడు అంటున్నాడు యహెచ్ కలిగి రంధము అధ్యాయము ఇరవై ఒకటో అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటిని విడిచి నా కట్టడలను అన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయముగా జరిగించిన ఎడల అతడు మరణమునందడు దుష్టుడే అన్యాయంగా నాబోతును చంపించిన వాడే కానీ ఎప్పుడైతే తను చేసిన ఆ పాపాన్ని బట్టి దేవుని ఎదుటి ఎలాంటి విన్నయముతో ప్రవర్తించాడు ఎలా దేవుని మాటకు భయపడ్డాడు కాబట్టే కదా అపాయం నుండి ఆహాబు దప్పించుకున్నాడు దేవుడు అదే అంటున్నాడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు ఎందుకు అతని నీతిని బట్టి అతను బ్రతుకును నోహ్ నేనేవో పాటనస్తులు ఎలా బతికారు మళ్ళీ ఇదే ఇక్కడ దేవుడు తన ఉద్దేశాన్ని చెప్తున్నాడు ఈ రోజు మనతోటి లోకంతో దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైనా సంతోషము కలుగునా దేవునికి సంతోషం లేదండి ఎవరు నశించిపోకూడదు ఈ ఇక్కడ ఉన్న వారిలో ఏ ఒక్కరు నశించిపోకూడదనే నశించిపోతున్న వారిని నశించిపోతున్న ఈ లోకాన్ని వెతకి రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడుగా మనకు రక్షకుడుగా వచ్చాడు ఆయన ఆయనకిష్టం లేదు మనం దేవుని ఉగ్రత పాలవడానికి ఆయనకిష్టం లేదు మనం నాశనం అవ్వడం ఆయనకిష్టం లేదు ఆ నరకపు శిక్ష మనం అనుభవించడం ఆయనకిష్టం లేదు ఆయన కోపానికి నువ్వు నేను బలవడం దేవునికి ఇష్టం లేదు కానీ నీలో మార్పు లేకపోతే ఏం చేయగలడు ఆయన తన హృదయాన్ని కఠిన పరుచుకోపోతే నిన్ను శిక్షించలేడు తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ ప్రేమ అంటే ఆ ప్రేమ వాళ్ళ జీవితాలను బాగు కాబట్టి ఆ ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళ హృదయాలు కఠిన పరుచుకుంటేనే బిడ్డలను కొట్టగలరు శిక్షించగలరు ఉపాధ్యాయులైనా సరే ఎందుకు భయము గలగడానికి ఈరోజు మనుషుల్లో భయం లేదు ఈ రోజు మనుషుల్లో దేవునికి లోబడే తత్వం లేదు దేవుని మాట వినే తత్వం లేదు దేవునికి అనుసరించి నడుచుకునేది లేదు అందుకు మనుషులకి భయాన్ని పుట్టిస్తే అప్పుడన్నా మనుషులు మారతారేమో అని ఒక ఆశ అప్పుడన్నా ఆ శిక్షను బట్టి దాన్ని జ్ఞాపకం ఉంచుకొని మరలా తప్పు చేయరేమో పాపం చేయరేమో దుర్మార్గంగా ఉండరేమో అన్యాయంగా జీవించరేమో అని ఒక ఆశ అందుకు తల్లిదండ్రులు కొడతారు టీచర్లు కొడతారు మన తండ్రి ఆత్మలకు తండ్రి దేవుడు కూడా కొడతాడు ఆ దెబ్బ మామూలుగా ఉండదన్నట్టు చూడండి ఇక్కడ అంటున్నాడు లాస్ట్ వాక్యము దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకో వాళ్ళు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువగు యహోవ వాక్కు ఈరోజు దేవుడు ఇదే మంత్రో చెప్తున్నాడు ఈరోజు మన ప్రవర్తనని మనం దిద్దుకుందాం ఈ రోజు మన క్రియలను మనం దిద్దుకుందాం ఒకసారి మనల్ని మనం దేవుని ఎదుట సాగిల పడదాం శాస్త్రంగా పడదాం నమస్కరిద్దాం అయ్యా నీ సన్నిధిలో నీ ఎదుట ఆ రోజు నోవా మనుషులందరూ సర్వ శరీరులందరూ చెడిపోయి ఉన్నారయ్యా బలాత్కారంతో ఉన్నారయ్యా శాస్త్రులు పరిశీలన హృదయాలు సమస్త కల్మశముతో నిండున్నాయ్యా అయ్యా నా హృదయం ఎలా ఉందయ్యా అలోచనలు ఎలా ఉన్నాయ్యా నా మాటలు ఎలా ఉన్నాయ్యా నేను జీవించే జీవితం ఎలా ఉందయ్యా అయ్యా అది అనేక అంగీకారంగా ఉందా అని పరిశీలన చేసుకోకపోతే అలా మీ పాపాలు దేవుని ఎదుట మీరు ఒప్పుకోకపోతే మీలో పశ్చాత్తాపం రాకపోతే నోహవ కాలంలో జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయిన వరకు ఎరగకపోయారు చూసారా మీ జీవితాలు నా జీవితాలు ఎవరి జీవితాలైనా అలానే అవుతాయి ఇది నిజము ఇది సత్యం ఎరగకపోతే ప్రవర్తనని దిద్దుకోకపోతే మార్పు జందకపోతే మనపూర్వకంగా దేవుని తట్టు తిరగకపోతే హృదయాలు సరి చేసుకోకపోతే జీవితాలను మార్చుకోకపోతే అలవాట్లను మార్చుకోకపోతే ప్రవర్తనని మార్చుకోకపోతే మీకు నాశనము పునికి నిద్రించదు కచ్చితంగా నేనైనా ఎవరిమైనా సరే నాశనమే అవుతాము నరకానికే పోతాము ఆయన ఉగ్రతకు మనం అందరము బలం ఇలా లేని వాళ్ళు లేదు ఆహాబులాగా దేవునికి భయపడి వినయము చూపిస్తే నేనేమో పతనస్తుల్లాగా ఆ రాజులాగా అక్కడున్న ప్రజల్లాగా దేవుని ఎదుట భయపడి వినయం చూపిస్తే మనము రక్షించబడతాము నీ విశ్వాసము నిన్ను రక్షిస్తది నీ విశ్వాసము దేవుని ఉగ్రుండి నిన్ను కాపాడుతుంది నీ ఆస్తి కాపాడదు దేవుని నీతి నిన్ను కాపాడుతుంది నువ్వు నీతిగా నడుచుకుంటే నీతిగా జీవిస్తే నీతిగా బతికితే నీతిని అనుసరించుకొని జీవిస్తే నీ ఆస్తులు పనికిరావు నీ హోదాలు పనికిరావు నీ ఐశ్వర్యము పనికిరాదు నీ పలుకుబడులు పనికిరావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు పనికిరాలు అన్నీ వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే ఈ సత్యాన్ని గ్రహించిన నువ్వు ఇకనైనా నీ జీవితంలో దేవుని నీతిని అనుసరించి దేవుని నీతిని ప్రకారంగా నడవడము జీవించడము నేర్చుకుంటే అది నీ ఆస్తుల కన్నా నీకున్న ఐశ్వర్యాల కన్నా నీ చుట్టూ ఉన్న బలగాల కన్నా నీకున్న జ్ఞానం కన్నా నీ చుట్టూ ఉన్న నీకున్న తెలివి అన్నిటికన్నా అది నిన్ను కాపాడుతుంది నీ ఆస్తులు కాపాడు దేవుని ఉగ్రత నుండి కాబట్టి మనం దేవుని ఎదుట సాగిల చేసిన తప్పులు ఉంటే ఒప్పుకుందాము పశ్చాత్తాప్తులైతే మన పట్ల దేవుడు చేయి ఉద్దేశించిన కీడు చేయకుండా నీకు దీవెనిస్తాడు సుంకరి ఒప్పుకున్నాడు కాబట్టి నీతి మంతుడిగా తీర్చబడ్డాడు పరిసేయుడు అలా అవలేదు పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృపా కనికరము తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా నీ దృష్టికి నాయన ఏ మాత్రము నాయనా ప్రభువ నేను అంగీకారంగా లేను ప్రభు అయ్యా నీ దృష్టికి నేను అల్పుడును ప్రభువ అభాగ్యుడును ప్రభువ అయ్యా ఏ మాత్రము ఎన్నికలేనివాడను ప్రభువ అయ్యా కేవలం నీ దయా నీ కరుణ కటాక్షం అయ్యా నీ కృపే నన్ను కనికరించబడేలాగా చేసింది కాబట్టి ప్రభువ ఈ వాక్యము ఆ రీతిగా నీ ఉద్దేశాన్ని ఇక్కడ నేను తెలియజేయగలిగినాను నీ యొక్క ఆత్మ నడిపింపుతోటి నీ యొక్క ఆత్మ సహాయంతో కాబట్టి ప్రభువ ఈరోజు మా ప్రవర్తన బాగలేదు మా క్రియలు బాగలేవు మా జీవితాలు బాగలేవు తండ్రి ఎందుకంటే మనుషులు పైరూపము లక్ష్య పెడతారు కాని యహోవా హృదయమును లక్ష్య పెట్టును అవునయ్యా మా హృదయాల్లో శుద్ధి లేదు అయ్యా మా మనసులో శుద్ధి లేదు మా ఆలోచనల్లో శుద్ధి లేదు మా తలంపుల్లో శుద్ది లేదు మా నాలుకతో పాపం చేస్తున్నాము కళ్ళతో పాపం చేస్తున్నాము చేతులతో పాపం చేస్తున్నాము హృదయముతో పాపం చేస్తున్నాము అయ్యా కాబట్టి ప్రభువ మేం పాపులమునైనా పాపాత్ములమునైనా ప్రభు అయా ఏ మాత్రము నాయనా ప్రభువ నీకు ఎన్నికైన వారము మేము కాము ప్రభువ కాబట్టి నాయన మమ్మల్ని కనికరించండి అయా మా పట్ల ఉన్న ప్రభువ మా అపరాధములు మా దోషములు ఏ అయితే నీ ఎదుట దోషారోపణ చేస్తున్నాయో ప్రభువ అయా కృపతో నాయనా ప్రభువ మమ్మల్ని క్షమించున్నాయన కనికరించు ప్రభువ నినే పట్టణస్తుల పట్ల ఎలాంటి జాలి దయా కనికరము చూపించినావో నాయన అయా ఆహాబు విషయంలో ఎలాంటి జాలి దయా కనికెరము చూపించినవో ప్రభువ అయ్యా నీ దృష్టికి అలుపులమైన మేము పాపులమైన మా ఎడల కూడా అలాంటి జాలి దయ కనికరము చూపించిన ఆయన కృప చూపించు నాయన మా అతిక్రమములను బట్టి నాయన ప్రభువా మా పాపములను బట్టి నాయన మా దోషములను బట్టి అయ్యా మేము చేసిన సమస్త హేయమైన వాటిని బట్టి అయ్యా నీ దృష్టికి నీచమైన వాటిని బట్టి అసహ్యమైన వాటిని బట్టి అబద్ధమైన వాటిని బట్టి అయ్యా మా తప్పులు ఒప్పుకుంటున్నాము నాయన మా పాపాలు ఒప్పుకుంటున్నాము అయ్యా తండ్రి మమ్మల్ని క్షమించమని కనికరించమని అయా నీ కోపము నుండి నీ ఉగ్రత నుండి ఆ నరకపు శిక్ష నుండి అయ్యా మమ్మల్ని క్షమించమని నాయన ఆ రీతిగా నాయన ప్రభు మమ్మల్ని కనికరించి వాటికి మేము పాత్రులము కాకుండా ప్రభు అయ్యా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకొని అయా నీతో పాటు సంచరించాలా నీ సింహాసనములు ఎదుట మేము కూడా కూర్చుండాలా అయ్యా ఎప్పుడు ముఖాముఖిగా నాయన మీతో మేము ఉండాలా ప్రభువ నాయన అయ్యా కాబట్టి నాయన ఏ పాపము ఆదాము అవ్వచ్చేసి నీకు దూరం అయ్యారో నీ సన్నిధి నుండి దూరం అయ్యారో ప్రభువ అదే పాపము చేసి అదే అతిక్రమం మేము చేసి అయా నీ రాజ్యము నుండి మేము దూరము కాకుండా ప్రభు అయా నీ సన్నిధి నుండి మేము దూరం కాకుండా నీ కృప నుండి మేము దూరం కాకుండా నీ ప్రేమ నుండి మేము దూరం కాకుండా అయా మీ సహవాసముల నుండి మేం దూరం కాకుండా ప్రభు అన్నీ సహవాసము కలిగిన ఆయన తండ్రి ఎప్పుడు మీతో ఏకమై ఉండలాగనా మీతో ఉండలాగనా మీరే మాకు సహాయం అనుగ్రహించిన మా జీవితంలో చేసిన ప్రతి పాపాలన్నింటినీ నాయన అతిక్రమములన్నింటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం ప్రభువ మమ్మల్ని క్షమించి కనికరించి నీ కృప మా అందరికీ అనుగ్రహించమని ఆ రీతిగా ఎవరైతే పశ్చాత్తాప్తులై ప్రభువ నీ ఎదుట ప్రార్థించారో తండ్రి వాళ్ల ప్రార్థనలు వినే దేవుడవు నాయన వారిని క్షమించి కనికరించి అయ్యా నీ కృపలో నీ కనికరములో వారిని జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో దేవా ప్రభువా నిన్ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మీ అందరికి వంద మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృప యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికి మన కుటుంబీకులకు రక్త సంబంధికులకు బంధువులకి అలాగే ఎవరైతే ప్రేర్ మీటింగ్ లో రాలేదో వారికి వారి కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి ఎవరైతే కష్టాల గుండా శ్రమల గుండా శోధన గుండా అపాయాల వారికి ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలము మనకు తోడుగా ఉండి ప్రభువు మనల్ని నడిపించను గాక ఆమె ప్రైజ్ లా బ్రదర్ సిస్టర్ అందర్ యూజ్ No he he praise Lord. Lord. praise no the Lord Praise the Lord, Lord.